పరిశుద్ధుడ మహోన్నత మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా జీవం గెల తండ్రి గొప్పదేవా తండ్రి ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నదేవా నాయన ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా మిమ్మల్ని మహిమపరిచే విధంగా సంతోషపరిచే విధంగా మీ చిత్తాన్ని జరిగించే విధంగా మేము గడుపు మా శక్తిని సామర్థ్యము లేని దయచేయండి ప్రభా జ్ఞానము తెలివిని దయచేయండి ప్రభా వాక్యానుసారమైన జీవితం మాకు దయచేందుకు అవ్వాలి ఆయన భయభక్తులు కలిగి రక్షణల్లో ఇంకా ముందు కొనసాగుతూ మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను చేయువరంగా మీకు నిజమైన పిల్లలుగా మేము ముందుకు మాకు సహాయం చేయమని యేసుక్రీసు పరిశుద్ధనామా ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి వే పాఠా హలో హలో బ్రదర గానా గా రే హిందీ అభివృద్ధి జ <laughs> <laughs> <laughs> रसिंह यीशु के संग आलेलुया हालेलुया आलेलुया आलेलुया हालेलुया हालेलुया आलेलुया यीशु के संग जाएंगे हम रसिंह हम यीशु के संग आलेलुया हालेलुया आलेलुया आलेलुया आलेलुया हम नहीं है हम को जाना ుయా లీయా యశ్వయ ుయా హుయా అంద జనా జనా షుయా అస మే సాగే దేశ మేము సాధింగే ఋషి సంగే అమ్ ఋషి కే విజయ్ మీరు ఏమన్నా షేర్ చేసుకుంటారా బారు విజయ చక్రవర్తి వేరే ఫోన్ చేసానన్నా అన్న ఫోన్ లేపట్లేదు అన్న బిజీగా ఉండొచ్చు బహుశా మిత్రు కావాలి అతను మనం ప్రేరలు ఉన్నప్పుడు ఇంకా నేను ఇంటికి వెళ్లిపోయినా ఇంకా చేయలేదండి నాకు లేదండి కదా చేసుకుందాం పక్షురో దేవ మీ వాహనాలను అయినా సర్వోన్న తరగతి తండ్రి మీ చేతితో తెలుసు అయినా గొప్ప దేవం మీకే తెగట్లు తన జరి కాలం మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సరిశీలకు కళ్ళు పెట్టండి మీకు వనాలి ప్రోభా ఏ యోగ్యతలేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు నాయన ఏ రూపకంలోనూ మీరు మమ్మల్ని దర్శించుకున్నారు మీ బిల్లుగా స్వీకరించున్నారు పరుషులు ఆత్మాభిషేకం అనుకరించినారు కృపావారాల్లో ఆత్మఫల అనుకరించినారు దీవారాత్రులు కాంచి కాపాన్నారు ఇంతవరకు మీరు మా కార్యం నడిపించండి మీకే మహిమ ప్రభావిడ ప్రోగా యుగ యుగములకు కలిగి ఉన్న ప్రభా మీరు ఎవసేపు సంబంధించిన విషయాలు ఎన్నో వారాల నుంచి మాటలు మాట్లాడుతున్నారు తండ్రి అవును నేను మీకు నీడ వాడు కానీ నిజ స్వరూపం మీరే ప్రభావ మీ అందు మమ్మల్ని నిజ స్వరూపంగా మార్చుకున్నందుకు లేకపోతే మేము నీడ వంటి వాళ్ళమే మీరు మాకు ఇచ్చినందుకు మీకు వదనాలి మీతో పాటు ప్రభావ ప్రస్తుతలో పరలోక మందు కూర్చుండ మీకు ఎంతో వదనాలైన కాబట్టి నేను ఈ లోకంలో జరిగే ఏ పరిస్థితి కూడా మేము భయపడము ఎందుకంటే మేము అక్కడ కూర్చున్నాం మీతో పాటు ఈ లోకంలో ఉన్న ఏవి కూడా మా ఎందుకంటే మేము అక్కడ నుంచి కాబట్టి మీరు మొదటి నుంచే ఇవన్నీ మాకు చూపిస్తున్నారు కాబోతు ఎటువంటి భయంకర నిర్వగాలు రాబోతున్నాయో ఎటువంటి ఉపద్రాలు రాబోతున్నాయో వీటి అన్నిటికీ బానిసలు క్రైతవులు అయిపోతారని కూడా మీరు మాకు చూపించినారు కానీ ఎవరు ఆ రీతిగా చూస్తలేరు ప్రభావనికి మేము మీరు చూపించాలనే సంఘం ఎట్లా జీవించాలా సేవకులు ఎట్లా జీవించాలా సంఘస్థులు ఎట్లా జీవించాలా ఇంతకాడికి క్రింద కూర్చుంటారా తిరిగి లేచి యువతలకు వస్తారా అన్న సేవా గురించి మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభా ఎన్ని సమాచారాలని క్రింద కూర్చున్నారు ప్రభా కాంగ్రిగేషన్ లాగా కానీ కాంగ్రెజేషన్ ఎవరు శిష్యులుగా మారతలేరు సేవకులుగా మారతలేరు కానీ మీరు మాకు చేపిస్తున్నారు అటువంటి వారిని చేర్చుకోవాలనేది కూడా మీరు మాట్లాడుతున్నారు ప్రవక్త యొక్క బహుమానం తిరిగి పండుకోవాలంటే వారు ఆ రీతిగా చేయకపోతే కష్టమైన మీరు చూపించినారు నేను ఒకటి నేను నీతి మంత్రుని చేర్చుకుంటే ఫలం వారికి అనుగ్రహించబడను శిష్యుల్ని చేర్చుకుంటే శిష్యుని ఫలం వారికి అనుగ్రహించబడను ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలం వారికి అనుగ్రహించబడదని మీరు మాకు వాక్యం చూపించినారు మా వార్తలో కాబట్టి నేను ఈ సత్యాన్ని గ్రహించిన మేము జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించాలా ఈ లోకంలోని పరిస్థితులకి ప్రాధాన్యత పడవా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలా కానీ మీ వాక్యాన్ని సత్యాన్ని గ్రహించి ఓ ప్రభావం వాటిని అన్నింటినీ చూపించాలా అందుకని మీరు ఈ లోకంలో నిలబెట్టినని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను కాబట్టి మీరే నాకు సహజ నడిపించి మహిమనందమని యేసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాను తండ్రి నిన్నటి మనం కొన్ని విషయాలు నిన్న మొదలనుకుంటాం కొన్ని విషయాలు మనం చూస్తున్నాము నిన్నటి నిన్న వినడా యోసేపు మన ప్రభు కిన్నిడ వంటి వాడు నూతనమి కాలపు పుస్తకంలోకి వచ్చినప్పటికీ కూడా మనం చూస్తున్నాము యోసేపు అనేవాడున్నాడు పాత నిబంధన కాలపు యువసేపు తండ్రి పేరు కూడా యాకోబే కొత్తబంధన కాలపు యువసేపు తండ్రి పేరు కూడా కాబట్టి ఇది మనకి లాక్డౌన్ లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దేవుడు మనకు చూపించింది ఇది ప్యారలస్ అంటాం ప్రాఫిటిక్ రివింగ్ రిపీట్ కావడం అంటాం రెండోసారి మూడోసారి అయితే రెండు వేల ముందు జరిగిన ప్రవచనాలన్నీ రెండు వేల నుంచి జరుగుతా ఉన్నాయి రెండోసారి ఇది చివరి సారి మూడవది మూడు అనే మర్మ ప్రభు గాయపరిచింది మూడవది చివరి మన కాలంలో నెరవేరుతుంది కాబట్టి ఆ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోకపోతే నీ సేవా విధానము నీ పిలుపు నీ బైబుల్ ధ్యానము కంత కాబట్టి ఆ ఫైనల్ మూమెంట్ కి మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా వీటిని గ్రహించి వాటిని రాసుకోవాలి ఎక్కడన్నా ఎందుకంటే ఇవిపోతా ఉంటాం మనం వీటిని జాగ్రత్తగా నిమ్మ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మర్చిపోతాం వాటిని రికార్డ్ చేసుకోవాలా తిరిగి తిరిగి తినాలా మళ్ళా రిమైండ్ చేసుకోవాలా రాసుకోవాలా ఆరోపకంగా మనం ఫైతులో అంచెలంచాలి ఎదుగుతా ఉంటాం ఎదిగినాక ఆ ఫైత్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ప్రభు మనం చూపించిన విధానంగా మనం ఫైత్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం జస్ట్ ఫెయిత్ మన హృదయంలో పెట్టుకొని సైలెంట్గా ఉంటాం నేను నోరు మూసుకొని మౌనంగా ఉండలేదు అంటాడు దావిద్రిజ్ గ్రంథం నలభైవ ధ్యానంలో కాబట్టి మీ నీతిని మీ సమాజ మీ యొక్క సత్యాన్ని మీ యొక్క సమాజంలో ప్రకటించడానికి ప్రభు మనం కూడా అంటే ప్రతి దశలో వీటిని ప్రకటించే బిడ్డలుగానే మనం జీవించాలా కాబట్టి నిన్న దిన్న ఒక విషయం జ్ఞాపకం చేసిన ఏంటంటే గాడ్స్ దేవుడు ఎన్నుకున్న ఈ యొక్క లాంగ్వేజ్ అనేది మనుషులతో సంభాషించే లాంగ్వేజ్ ఆ రెండు రెండు భాష రెండు రెండు లాంగ్వేజెస్ దేవుడు ఎన్నుకున్నాడు పాత నింపదిన కాలం అంతా కళల రూపకంగా మాట్లాడేవాడు దేవుడు ప్రతి ఒక్కళ్ళని కళల రూపకంగా లేకుంటే దర్శన రీతిగా డైరెక్ట్ గా ముఖాముఖ్యంగా కాన్షియస్ గా ఉన్నప్పుడు ఒక ఆముఖ్యంగా దర్శన రీతిగా వచ్చి దూత రూపకంగా వచ్చి మాట్లాడేవాడు అది వచ్చినప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆయన విధానాలు మారలేదని మనము పావులు కలిగిన దర్శనాలు కళలు కొర కలిగిన కళ పేతులు కలిగిన కళ నిద్రమైనప్పుడు దుట్టబిద్దిగా వచ్చేది కళ కొత్త బంధులో కూడా కళలు ఉన్నాయి అంటే దేవుడు ఎప్పటికి మారడు అన్న విషయాన్ని నా జ్ఞాపకం చేస్తుండదు ఆ విషయాలు కళలతో మాట్లాడే దేవుడు కానీ మనం ఎన్ని గ్రహించగలుగుతున్నాం వాటిని ఎరగలేని స్థితిలో ఉంటున్నాం ఆయన ఒకసారి మాట్లాడినా రెండు సార్లు మాట్లాడినా వాటిని మనం గ్రహించని స్థితిలో ఉన్నాం అందుకే నరులుగా ఉండడానికి వెళ్లేదో ఆత్మ ఆత్మీయంగా మారావు అందుకే కొన్ని పౌలు భక్తుడు రాస్తున్నాడు కొన్ని విధంగాన్ని ఇక మీదట ఏ మనిషిని కూడా మేము శారీరకంగా ఎడగమ ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆత్మలోనే వివేచించాలి అంటున్నాడు మనం కూడా మన ఆత్మని అందుకే అంటాడు వాట్ మేనర్ ఆఫ్ అ ఇంగ్లీష్ లో మన ప్రభు మాట్లాడతాడు శిష్యులతో మాట్లాడటప్పుడు వాట్ మేనర్ ఆఫ్ అ అంటే మన ప్రభు శిష్యులని సంబోధించినప్పుడు కూడా వాళ్ళని మనిషిలాగా సంబోధించాలి ఆత్మ లాగానే ఈ స్థితికి మనం ఎదగాలంటే ఎంత శ్రమ పడాల్సి వస్తుందో ఊహించుకోండి ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా మళ్ళా శరీరంగానే గుర్తిస్తూ ఉంటాం మనుషులని కానీ ఆత్మలో ఎందుకు మనం గ్రహించడానికి అనేది పరిశీలించుకోవాల్సిన విషయమే దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే రాదు ప్రతిసారి ఒక వ్యక్తిని దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఒక ఆత్మ లాగానే ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో సంభాషిస్తున్నట్లే అప్పుడు ఈ శరీరం అడ్డు రాదన్నట్టు ఇది అన్నిలకు అసాధ్యం కానీ క్రైస్తవులకు కూడా సమస్తం సాధ్యం అని మనకు తెలుసు సమస్తం సాధ్యం కాబట్టి దేవుడి పిల్లలకు సమస్తం సాధ్యం ఆ అందుకే చర్చికి ఎంతగా పవర్ ఇచ్చాడు అనేది నేను ఎంతనా చాలా పవర్ ఇచ్చాడు కానీ చర్చ్ నిష్ఫలం చేసుకోండి లైక్ సంస్థ నేను తన పవర్ నిర్గా వేసుకుందో అననీయ సలు కూడా ఏ రీతి పవర్ నిసుకుంటారు ఈరోజు చర్చ్ సిస్టమ్ అదే వృధా చేసుకుంది ఫైలింగ్ ప్రాస్పెరిటీ ఫైలింగ్ అప్ చేసుకుంటా నాకు ఏం కాదు ఆటోమేటిక్ గా ఎస్కేప్ అయిపోతా శ్రమను చూడకుండా అమాంతంగా మాయమైపోతా అనేటువంటి బోధనను స్వీకరించి సత్యాన్ని ధృవీకరించింది ఇప్పుడు శ్రమ వచ్చింది చిక్క బటార్ ఎస్కేప్ కాలేకపోయారు ఈ లోకం మీదకి నీతి మంత్రుడు కూడా శ్రమ అనుభవించాల్సి వస్తుంది ఎందుకు అనుభవించాల్సి వస్తుంది అంటే వాడు దీన్ని గ్రహించలేదు అందుకే నీతి మంత్రుడు ఉంటాడు పరిశుద్ధుడు పరిశుద్ధు ఉంటాడు అంటే పగన ఖండంలో పరిశుద్ధంగా జీవించే వాడు ఇది గిడగలడు కానీ నీతి మంతుడు ఇంటికి పోతాడు అన్నం తింటాడు పండుగ ఉంటాడు ఆఫీస్ పోతాడు వాడు జాగ్రత్తగానే ఉంటాడు కానీ ఇవి పరిశీలించలేదు వాడి బలహీనత ప్రవచనాలని పరిశీలించలేదు వాడు అవి నెరవేరే టైంకి చిక్కబడ్డాడు ఇది ముందు నాకు ఎందుకు పొర ప్రేమ అని ఏడుస్తున్నాడు ఉపాసం కాని మనం నాకు అట్లా ఉండడానికి దీల్లేదు ఎందుకంటే స్థితి ఒకరి ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఇంకొక స్థితి నుంచి ఇంకో స్థితికి ఫ్రం టు ఫైట్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ అంటాడు వాక్యం ఆయన మహిమలో నుంచి మహిమకి మహిమలో నుంచి మహిమకి మహిమ నుంచి ఇంకొక మహిమకి మనం ప్రవేశించాలా అండ్ వాక్యమే చెప్తుంది మళ్ళీ ఆయన మహిమలోనికి రావాలంటే నువ్వు ఆయన మహిమను దమనించడానికి తెలియదు ఆయన మీకు ఇవ్వాలా మహిమ అది రివర్స్ అన్నట్టు మన చెత్త సిస్టమ్ లేదా మహిమలను దమనిస్తా అంటారు కాబట్టి యువసేపు ఎందుకు అంత సునాయాసంగా వీటిని అర్థం చేసుకోగలిగిందంటే ఆయన ట్రైనింగ్ అట్లా పరిమితి పొందండి వచ్చాయి జైల్లో అని ప్రార్థన చేసుకుంటా కళ చెప్తే దాన్ని భావాన్ని అర్థం చేసుకుంటే అట్లా ప్రాక్టీస్ ఆయన ఇచ్చిన గిఫ్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే రోజు చర్చ్ లో దేవుడు కు రూపాయలు ఇస్తున్నారు స్వసత వరము భాషల వరము ప్రవచన వరము మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోక మూలకేసేసుకున్నారు ఖచ్చితంగా అన్ని సంఘాలకు ఇచ్చారు ప్రతి సంఘానికి ఇచ్చింది గిఫ్ట్స్ అవి కానీ ఆ సంఘాలు ప్రాక్టీస్ చేయకుండా మూలక ఇస్తాయి దెబ్బాల పెట్టి తాళం వేసుకున్నారు వాళ్ళు తిరుమల కాలంలో స్థానాలు పోగొట్టుకున్నారు కాబట్టి ఆ గిఫ్ట్స్ ని వాళ్ళు యాక్టివేట్ చేసుకోలేక వారికి తెలిసే దృష్టికి ఇంత పవర్ ఉంటది చర్చికి ఇంత పవర్ ఇచ్చిండే వీళ్ళు వాళ్ళ పవర్ రిలీజ్ చేసేటంటే నేను నిలబడలేను నాన్న నిలబడలేనని మనం తెలుసు అందుకే వాళ్ళ పవర్ నిత మోసించినట్లు క్రైస్తవ సంఘాన్ని మోసగించండు అబద్ద బోధలతో అబద్ధ దర్శనాలతో అబద్ధ కారులతో అందరినీ డివైడ్ చేసి పడేసిండు ఈ రోజు అంతా డివైడ చర్చ్ యూనివర్సల్ చర్చ్ ఒకటే ఉండాలా కానీ దాన్ని వాడు మొత్తం పీసెస్ పీసెస్ చేసి పడేసిండు డినామినేషన్స్ తో డాక్యుమెంట్స్ తో అందుకు అది ఇప్పుడు పవర్ఫుల్ గా లేదు కానీ చర్చ్ లో ఉన్న వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఏం ఎంతసేపు నా మీదకి ఏం కాదులే నా మీదకి ఉపద్రం వచ్చినా నాకేం కాదులేదు నేను అమాంతంగా మాయమైపోయేవాడిని అది భీమాగా ఉండాలి భీమగా ఉండాలి కానీ ఏ రోజు కూడా విశ్వాసాన్ని పరిశీలించుకోలేదు కాబట్టి కళల కళల భావం అర్థం చేసుకోలేదు అదొక అదొక వే ఆఫ్ అదొక విధానము దేవుడు మనతో మాట్లాడి సంభాషించే విధానం కానీ ఇంకొక విధానం దేవునితో సంభాషించేది ఏంటంటే దేవుడు దేవద మాట్లాడే భాష భాషల వర రూపకంగా దేవుడు ఇచ్చినవి పౌలు కొనకి అష్టపత్రికలు జ్ఞాపం చేస్తారు మరి మొదటి కొనకి అష్టపత్రిక కృపావరలు నానా విధములైన అంటాడు ఒకని కది ఒక కింది ఒకని కది అని పంచి దేవుడు తన ఇష్టం అట్లా భాషలలో స్థుతించేవాడు భాషల్లో ప్రార్థించేవాడు అర్థం కాకుండా దేవుడితోనే సంభాషిస్తుండనుంది వాక్యం అక్కడ దాన్ని కూడా చర్చిత్రింది అట్లా తెలియకరించి కలల రూపకంగా సంభాషించలేకపోయింది దేవునితోని భాషల వారంతా కూడా సంపాదించడం వారికి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి తెలిసిన భాష ఏదో ఏదో తెలుగు భాషను ఇంగ్లీష్ భాషను హిందీ భాషను ఏదో తమిళ భాషను ఆ భాషలో ప్రార్థన చేస్తారు వారికి అవసరం అక్కడ కొత్త తెలుగు భావిస్తారు ఆ రీతిగా యధా జీవించిన క్రైస్తవు జీవితం ఈ విధానాలు నేర్చుకోకపోయి కానీ ఒక చిన్న గుంపుకు మటుకు దేవుడు ప్రతి స్థితిలో ప్రతి దశలో ప్రతి కాలంలో లేక ప్రతి తనంలో ఇది వాటికి వాళ్ళకి చేపిస్తానన్నాడు కేవలం వారు ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మనం చూస్తాం కీర్తల గ్రంథం తొంభై ఒకటో అధ్యయనంలో అతడు నన్ను ప్రేమించేది కాబట్టి నేను అతన్ని తప్పించేదని అంటాడు కాబట్టి ఈ సినిమా నుంచి తప్పించుకోవాలంటే ఆయనను ప్రేమించాల ఆయనను ప్రేమించాలంటే కొత్తగా వాక్యం వినిపోతే కాదు వర్షం తీసుకుని పోయి ప్రాధం చేసుకుంటే పోయి కాదు నన్ను ప్రేమించే వాళ్ళు గొర్రెలను కాయాలంటాడు పితులతో నేను నిజంగా నన్ను ప్రేమిస్తే గొర్రెలంగా అది కండిషన్ అట్టు ప్రేమ కండిషన్ గొర్రెలం కాయడం అంటే అంత కాదు వాటిని కాపాడాలా వాటికి రోగాలు రాకుండా చూడాలా వాటి వేదిక తోడేలు రాకుండా చూడాలా శత్రులు అన్న పడకుండా చూడాలా అది తట్టుకోకుండా వాటికి మంచి ఆహారం పెట్టాలా ఈ పని ఎవరు చేస్తున్నారు చెప్పండి అందుకు ఎవరు కూడా ప్రభుని ప్రేమిస్తే మనం చూడం అక్కడ లార్జ్ స్కేల్ మెజారిటీస్ లో మనం మటుకు అట్లా ఉండడానికి వీళ్ళది సాధ్యం గ్రహించిన మనం కాబట్టి ముఖ్యంగా ఈ రోజు పాయింట్ ఏంటంటే నువ్వు ఎటువంటి స్థితిలో కళలు కంటున్నావు ఒకవేళ నీకు కళలు ఎన్నో మర్చిపోయి ఉంటావు ఎందుకంటే నేను మీకు చూపించినవన్నీ మర్చిపోతాం అనేకమైన కళలు వ్యర్థంగా కూడా వస్తాయని కూడా చూపిస్తాను ప్రసంగి కానీ నీకు కళలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్న విషయాన్ని మనకు అర్థం చేయం బాగా అర్థం చేసుకోండి స్థానికల బృందము ఇరవై నాలుగవ దేము పదవశంలో ఒక విషయం జ్ఞాపకం చేయబడుతుంది శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడబగదువు అన్నది వాక్యం శ్రమదినమున నీవు కృంగినడలా నీవు చేతకాని బాగా అర్థం చేసుకోండి ఎందుకు కురిగిపోతాం శ్రమదినమున ఎందుకు కురిగిపోతామంటే నీకు శ్రమ వస్తుందని తెలియదు కాబట్టి శ్రమ వస్తుందని తెలిస్తే ఎందుకు కృంగుతం పాయింట్ నెంబర్ వన్ అది కాబట్టి శ్రమ రాకముందే దేవుడు నీకు కళల రూపకంగా మాట్లాడుతూ ఉంటాడు బేసిక్ ప్రిన్సిపుల్స్ ఉంటాయి కానీ రేపేం గెలవబోతుందో నీకేం తెలుసు అంటాడు గ్రంథంలో రేపటి గురించి నువ్వెందుకు అత్యస్తావు నీ పెదవులే కాదు అన్నిల పెదవులే నిన్ను ఘనపరుచున్న నుండి వాక్యం అక్కడ కాబట్టి శ్రమదినంనా నీవు ఎందుకు కృంగుతావు అంటే నీకు శ్రమ రాబోతుందని నువ్వు ఎప్పుడు చదవలేదు ఎప్పుడు గ్రహించలేదు ఎప్పుడు కలగనలేదు దేవుడు మటుకు ఒకసారి రెండు సార్లు మాట్లాడుతుండ్రు శ్రమల గురించి కానీ నరుడు దాన్ని ఎరగరు ప్రపంచం అంతటా ఈలో కమితి రాబో ఈ యొక్క క్రమని ప్రభు మనకు మనకు చూపించిండు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు అనేక పర్యాలు చూపించిండు అది మనం అనేకులకి హెచ్చరించడం కూడా సరే మన నెట్వర్క్ అంతే గొప్ప నెట్వర్క్ కాకుండా కనీసం ఒక హండ్రెడ్ పీపుల్ అయితే వాటిని చూడగలిగిం వినగలిగించు వాళ్ళ కుటుంబాలను కాపాడుకోగలిగించు కాబట్టి ఈ కళలు నువ్వు గ్రహించకపోతే అందులోని సత్యాన్ని గ్రహించకపోతే శ్రమ దినమున నువ్వు ఖచ్చితంగా కురిగిపోతావు దాని తర్వాత నీవు చేతకాని వాడ వగతావు అనేక మంది సేవకులు అట్లా తయారైపోయి వచ్చి కురిగిపోయి చేత కాని ఎందుకంటే ఈ రాబో శ్రమలు కరెక్ట్ గా అంత పర్ఫెక్ట్ గా దేవుడు మనం చూపించు మన వాక్యాలను మనం రికార్డింగ్స్ లేవన్నిటి మనం చూసినాం కాబట్టి మనము ఎప్పుడు పెరిగిపోం తర్వాత మనం ఎప్పుడు కూడా చేతవా చేతకాని వాడు అని ఉండం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ముందుకు పోతూనే ఉంటాం మనుషులకు ఉపశమనం కల్పిస్తూనే ఉంటాం పదకొండవ వర్షంలో చావునకాయ పట్టబడిన వారిని మేము తప్పించము కాబట్టి గౌపదినము కానీ ఎంటైర్ కాంగ్రిగేషన్ నేను ప్రాపర్టీ మీ చెన్నిసార్లు చూపించిన బైబుల్లో ఎంటైర్ కాంగ్రిగేషన్ హతసాక్ష లౌటర్ ప్రపంచం ప్రతి చర్చ్ మెంబర్ హత సాక్షి అవుతాడు ఆ ఫాపర్ ప్రకారంగా ఆ సంఖ్య సంపత్తి కాలం ఏసుకోవే చెప్పిండు చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతుంది నాదా సత్యస్వరూపి బలిక్రిత క్రిందే ఆత్మలన్న ప్రవచన గురించి అని చెప్పిన వాక్యం అనేక పర్యాయం నాదా సత్యస్వరూపి ఎందాక ఈ భూనివాసులకు మా రక్తం నిమిత్తమై తీర్పు తీర్చకుందవు అప్పుడు వేసుకోవాలంటున్నాడు కొంతకాలం ఆగండి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలా భూమి మీద సంపూర్తి కావాలా అంటే ప్రతి సహోదరుడు మరణించక తప్పదు వారి సంఖ్య సంపూర్తి కావాలా అప్పుడు నేను ఈ లోకానికి తీర్పు తీస్తాను ఫస్ట్ తీర్పు సంఖ్య సంపూర్తి కావడమే సహోదరులందరు చదవడమే దాని తర్వాతనే ఈ లోకానికి తీర్పు కానీ చెప్పేటు రాష్ట్ర పత్రికలో తీసిన ఉన్న మొదటి పత్రిక నాలుగో దేని అనుకుంటా తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలము వచ్చి ఉన్నది ఆల్రెడీ దాని తర్వాత ఈ లోక పరిస్థితి ఏ విధమో ఫస్ట్ తీర్పు చర్చకి అయితే ఈ లోకానికి ఇచ్చే తీర్పు మరీ భయంకరంగా ఉంటది అనేది అక్కడ కాబట్టి ఈ పదకొండో వర్షాలు చావునకాయ పట్టబడిన వారిని మేము తప్పించి అంటే వీళ్ళు పట్టబడ్డరు చిక్కబడ్డారు ఆల్రెడీ అరెస్టెడ్ ఇంకా చావుకు రెడీగా ఉన్నారన్నట్టు మళ్ళీ వాడు చావకుండా అరెస్ట్ అయిండు ఇంకా ఎనీ టైమ్ వాడు వరకు దేపడ్డ గొరట్ల లాగా ఉంటాడు చావడానికి అది జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ లో మొత్తం పట్టబడతారు ప్రపంచమంతట పట్టబడి అక్కడికి ఇక్కడికి సభల యోధకు కోర్టులకి పోలీస్ స్టేషన్లకి డ్రాగింగ్ చేస్తారు వీళ్ళ కొన్నిసార్లు కోర్టుల జడ్జిలకి ఏమర్థం కాదు మీరు ఏం డిస్కస్ చేస్తున్నారు నాకైతే పిచ్చి పడుతుంది వాడు మీరేమి మీ డాక్టరింగ్స్ ఏంటి మీ టెర్చ్ సిస్టమ్ ఏంటి అంత గందరగోళం ఉంది మాకు అంటే నువ్వు చెప్పాడు వానికి అర్థం కాదు వారిని చెప్పాడు నీకు అర్థం కాదు అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి చావులకాయ పట్టబడ్డ వాళ్ళు వీళ్ళందరూ అంగ్రిగేషన్ వారిని తప్పించము చావులకాయ పట్టబడ్డ వారిని మేము తప్పించము అది మీ సేవ విధానం నాశనము నందు పడుకు పడుటకు జోగు చిన్న వారిని నీవు రక్షింపవా జోగు చిన్నదంటే తూగుతున్నాడు నిద్రలో నాశనం నందు పడుటకు జోగు చిన్న వారిని నీవు రక్షింపవా కాబట్టి ఈ కలల భావాన్ని నువ్వు గ్రహించగలిగితే ఇది మనకందరికీ ఎక్స్పీరియన్స్ ముఖ్యంగా నాకే చాలా ఎక్స్పీరియన్స్ ఎవరన్నా చనిపోతుంటారంటే నాకు ముందుగానే దేవుడు చూపిస్తాడు ఎందుకు చూపిస్తాడంటే మీరు బాగా అర్థం చేసుకోవాలా మీకు ఈ ఈ యొక్క ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆయన చావకముందు ఆయన చావకముందు నువ్వు పోయి వాళ్ళకి సువార్త ప్రకటించి వారి ఇంటిని చక్క పెట్టుకోమని వారి జీవితాన్ని చక్క లేకుంటే ఆయన బుద్ధి చెప్పడానికి కూడా ఆ కళ ఇస్తున్నాడు నువ్వు బుద్ధి నేర్చుకుంటే మీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతాయి యజకీయ జీవితం ఇంటి నేర్చుకుంటాం ఎగ్జాంపుల్ ఆ రీతిగా ప్రార్థన చేస్తే మనకు దేవుడు వారి మరణాన్ని పోస్ట్పోన్ చేసిండు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పోస్ట్ చేసిండు దేవుడు క్లియర్ గా చూసిన వాటిని ఇట్లా ఎంతో మంది ఒక పాస్టర్ని నేను ఈ సంవత్సరం తీసేస్తున్నా అని చెప్పింది కళలో నేను తెల్లవారులే ప్రార్థన చేసిన ప్రభావ కొంతకాలాన్ని ఎక్స్టెండ్ చేయను లైఫ్ మనం క్యాలిక్యులేషన్స్ అడగలేం కదా ఫిఫ్టీన్ ఇయర్స్ నువ్వు ఎదురుకి ఫిఫ్టీన్ ఇయర్స్ అని చెప్పలేం కదా కొంతకాలాన్ని ఎక్స్టెండ్ చేయప్రబా చేసిండు సెకండ్ టైం ఆడితే చేసిండు అట్లా చేస్తా ఉంటాడైనా నీకెందుకు తెప్పిస్తుందంటే ఈ వాక్యం నెరవేర్చుకోవడానికి కొరకు కాబట్టి ఇవి నీకే అర్థమైతాయి ఈ వాక్యాలు ఇంకా వేరే వాళ్ళకి అర్థం కావు పన్నెండవ ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే వల్ల హృదయములను నీ మాటను గ్రహించున్నాడు చును కదా నిన్ను కనిపెట్టివాడు దాన్ని కదా నర్లకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయదు కదా కాబట్టి నాకి వేవి తెలివో బ్రదర్ తెలిస్తే నేను ప్రాధాన్యస్తోంది బ్రదర్ అంటే అది సమర్థించుకుంటే అన్నట్టు నేను చదవలేదు కాబట్టి నాకు ఏం తెలియదు బైబుల్ గురించి అనేది ఎక్స్క్యూజ్ కాదు కదా నేను ఇష్టరు దేవుడిలాగా స్వీకరించలేదు కాబట్టి నాకు శిక్ష అనేది ఎక్స్క్యూజ్ కాదు కదా కాబట్టి ఇది నాకు ఏమి తెలియదు అని నువ్వు అనుకోవడానికి వీల్లేదన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇవన్నీ నీకు తెలుసుకునే ఉంటే ఏదో రూపకంగా ఇవన్నీ నీకు చెప్పబడ్డ ఎన్నో వాక్యాలు చెప్పబడ్డే రీతిగా బైబుల్ అంతా ప్రవచన పూర్తక మనకు అనుగ్రహించబడింది జ్ఞానం కాబట్టి మీ సేవా విధానము ఏ రీతిగా ఉండాలనేది ఈ వాక్యం మనం హెచ్చరిస్తుంది ముఖ్యంగా నువ్వు ఎటువంటి స్థితిలో డ్రీమింగ్ చేస్తున్నావు బాగా అర్థం చేసుకోవాలా ఈ యొక్క కళ ఏ ఒకసారి రెండు సార్లు ఇతర మనం చూసిన వాక్యం పరోకి కూడా రెండుసార్లు ఇచ్చిండు కళ దాని కూడా రెండుసార్లు ఇచ్చిండు కళ ఒకటే భావం కళ రెండు విధానాలు మొదటి కాలలో ఆ యొక్క వెన్నులు పడడం యోసేపుకి రెండవ కాలలో ఆ సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రంలో శాష్ట్రంగా పడడం టూ టైమ్స్ ఒకటే విధానం అన్నలా వెన్నులు వాళ్ళ వాళ్ళ పొలంలో నుంచి వచ్చిన కట్టలు వానికి సాగిలపడడం దాని తర్వాత సూర్యచంద్ర నక్షత్రంలో పదకొండు నక్షత్రాలు ఆయన ఒకటే మీనింగ్ అని డిఫరెంట్ గా మాట్లాడింది దేవుడు మరో కూడా రెండు సార్లు డిఫరెంట్ గా మాట్లాడే కళ మొదటి కళలో బలమైన ఆవులు బక్క చిచ్చిన ఆవులు రెండవ దాంట్లో బలమైన వెల్లులు బలహీనమైన తీల వెల్లులు మీనింగ్ సేమ్ కానీ డిఫరెంట్ కళ మనకు కూడా అట్లనే ఇస్తా ఉంటాడు కళలు ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న లాంగ్వేజ్ అది మీకు ఇష్టం ఉంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటావు లేదంటే మళ్ళీ ఇంటర్నెట్ మీదే పడతావు యూట్యూబ్ గూగుల్ ఇదే కదా ఆ రీతి నేర్చుకుంటూ ఉంటారు మనుషులు ఏ రోజు ఈ విధానాలు నేర్చుకుంటామంటే ఖచ్చితంగా కాలం గురించునట్లే కాబట్టి శ్రమల కాలంలో ఏం జరుగుతుంది అంటే అదే చూస్తున్నాం మనం శ్రమల కాలంలో ఏం జరుగుతుంది మనుషులు కలింగిపోతున్నారు దే ఆర్ ఫెయింటింగ్ అనేది ఇంగ్లీష్ దే ఆర్ ఫెయింటింగ్ టెన్త్ వర్స్ ఇఫ్ ద ఫెయింట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ దై స్ట స్మాల్ మీకు బహు తక్కువ శక్తి ఉంది కాబట్టి నువ్వు కురిగిపోతున్నావు అన్న విషయాన్న వాక్యం అర్థం చేస్తుంది బహు తక్కువగా ఉంది శక్తి ఎప్పుడు శ్రమల కాలంలో కాబట్టి దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి లోతు విషయం అదే కదా నుంచి నేర్చుకుని కూడా మనం అదే ఆయన శ్రమల కాలంలో బహు బలహీనుడిగా అయిపోయాడు ఎందుకు అయిపోయాడు ఈ లోతుకి తెలవనగలదానికి దాని మీదకి రాబోతుందని అబ్రాహ్కి చెప్పింది కానీ లోతుకి చెప్పలే అబ్రాము ప్రార్థన చేస్తున్నాడు నాకు నా తమ్ముని కోడుకున్నాడు అక్కడ వాని కాపాడంటే అప్పుడు ఇద్దరు దూతలు పోయి లోతుని బయట తీసుకొచ్చాడు కానీ ఆయన బలహీనుడు లోతు శ్రమల దినంలో బలహీనుడు ఎందుకంటే తన అల్లుళ్ళు సుధమ్మ కాపురస్తులు వారి ఆచారాలు అవన్నీ పాటించి మొత్తం తన డబ్బులంతా వృధా చేసుకున్నాడు మొత్తం పోగొట్టుకుండా ఆస్తులు సంపాదన అంతా పోగొట్టుకుంటాడు వీటిని అర్థం చేసుకోవాలంటే మటుకు నేను మరి డీటెయిల్ గా రేపథ్ నేను చూపిస్తాను ముఖ్యంగా కళలో నీ విధానం నీకు వచ్చిన కళని నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలనేది తర్వాత ఆ కళలో నువ్వు ఎక్కడ ఉండవు అది ఆ డీటెయిల్స్ ఎందుకంటే నేను నిన్న విధానం గురించి చూపించిన నా కళలో నేనున్న స్థితి ఎక్కడ ఉండే నేను దాన్ని ఏదీ అర్థం చేసుకుని ముందుకు బయటికి రాగలిగాను అవి నెరవేర్త దేవుని మనకు చూపించాను కాబట్టి నువ్వు యో యోసేపులా కాబట్టి కలని పట్టించుకోకపోతే ఐదు గృప్తి ఈ రోజు నాశనం అయిపోయింది కాబట్టి నువ్వు కూడా అంటే నీకు ఇచ్చిన కళని బట్టి నువ్వు నాకు వచ్చిన కళలో పెద్ద చెట్టు పడిపోయింది అంటే దాని ఎంతమంది ఆధారపడుతున్నారో అది పడిపోయింది మళ్ళీ అది పడిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలనేది చూపిస్తుంది కళ గాని పడిపోతుంది కాబట్టి పట్టించుకోకుండా ఉంటామా అట్లా ఉండద్దు ఈ వాక్యం ఇందాక చూసిన మనం వాక్యం సమ్మెతల గృహము ఆ యొక్క ఇరవై మళ్ళీ ఇరవై నాలుగవ దాని పదవసా తీసినట్లు ఈ సంగతి మాకు తెలియదని నీ అనుకున్నట్లా పన్నెండవ నాకు తెలని తెలిదే అది పడిపోయిందని చూపించిన గానీ ప్రభు నేను దాన్ని పడనియకుండా కాపాడాలా అని నాకు చెప్పలేదే అని అనడానికి వీలదు ఇది నాకు తెలదు కదా ప్రభావ అనడానికి నుంచి నేర్చుకుంటున్నాం నీ కళాభావం ఇది ఏడు సంవత్సరాలు బాగుంటాయి అయిపోతు ఏడవ సంబంధి పద్నాలుగవ సంవత్సరానికి మొత్తం మొత్తం ఎడారి అయిపోతుంది నీ దేశంలో ఒక్క మనిషి యొక్క జీవిడ కనిపించదు మళ్ళీ అట్లనే విడిచిపెట్టేస్తే అట్లా జరిగేది జరగకుండా ఉండడానికి కొరికే దేవుడు మనకి కాబట్టి అటువంటి భావము అటువంటి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించాలా అటువంటి జ్ఞానంలోనే మనం వందుకోవాలా ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం ముఖ్యంగా ఒక్క వాక్యం నేను మీకు చూపించేసి తిరిగి రేపటిన దీన్ని మళ్ళీ తిరిగి చూస్తాం అనను సో ఇంతకు ముందుగా చూసిన వాక్యమే యోగ గ్రంథం యోటి గ్రంథము ముప్పై అధ్యాయం పద్నాలుగవ వచ్చనంలో యోగ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో పద్నాలుగవ దేవుడు ఒక్క మారే పలుకులు రెండు మార్లు పలుకులు అయితే మనుషులు అది కనిపెట్టరు అది బలైన చూడండి నువ్వు మనిషిలాగా ఉంటే కనిపెట్టలేవు నువ్వు ఆత్మ లాగా ఉంటే కనిపెట్టగలవు ఒక్కసారి మాట్లాడితేనే కనిపెట్టగలవు జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ఫుల్ గా ఉండాల గురించి ఎవరైనా కళలు చెప్తుంటే కూడా మనం పోతున్నప్పుడు దేవులకు చెప్తా ఉంటారు కళల గురించి చాలా జాగ్రత్తగా వినాలా ఆ కళలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు ఆ వ్యక్తులు కళలు ఎవరు వ్యక్తులు ఏ స్థలంలో ఉన్నారు ఏం చేస్తున్నారు అవన్నీ జాగ్రత్తగా పరిశీలించకపోతే దేవుని ఆత్మ దాన్ని ఇంటర్ప్రిట్ చేయలేదు దాన్ని దాన్ని విశదీకరించలేదు పదిహేను వర్షంలో మనుషుల మీద కొనుక్కును కునుకు సమయంలో గమని త్రపట్టినప్పుడు కళలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్లు కాకుండా చేయనట్లు తాను తలంచిన కార్యము వారు మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వల్ల వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను పెరియును తెరువ చెయును కాబట్టి కళల గురించి మాట్లాడుతూ చెవులను కూడా తెలుస్తున్నాడు వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును కాబట్టి ఇది చాలా ఇంట్రెస్టింగ్ లో వాక్యం ప్రతి దశలో దేవుడు ఎందుకు మనకి ఈ శ్రవాలు అంటే మనకు ఒక లెసన్స్ నేర్పడానికి కొడుకు ఆ మనం జాగ్రత్తగా నేర్చుకుని ఇతరులను సిద్ధపరచాలా అటువంటి సేవలో ప్రభు మనం ముందుకు తీసుకోపోవాలని ప్రార్థిస్తాం పరిశోధన ఒక దేవ మీకు కృపగల తండ్రి మీ స్తోత్రాలైనా ఎటువంటి స్థితిలో కళలు కనగలుగుతున్నాం అనేది మీరు మాత్రం మాట్లాడారు ప్రభు ముఖ్యంగా తండ్రి అయితే శ్రమల కాలంలో ఎంతగానో గానో మనకు నింగిపోతున్నారు మనసు ఎందుకంటే శ్రమ మొత్తం దాన్ని చూడలేదు ప్రభు వాళ్ళు కళ ఇచ్చినా దాన్ని గ్రహించలేదు ప్రభు వాళ్ళు చెప్పారు ఎక్కడ రాసుకోలేదు తిరిగి ప్రార్థన చేసి ప్రభు ఈ కళ భావ మీద అడిగింది లేదు అందుకని ప్రభావ వాళ్ళు చూడలేదు ఈ లోకం ఇచ్చి రాఘపద్రం కానీ మమ్మల్ని మీరు ఎంతగానో తెలియించి మాకు ముందుగానే గ్రహించగలిగిన ప్రభు అందుకే ప్రాబ్ మీరు మమ్మల్ని అందరినీ సిద్ధపరచున్నారు అటువంటి జీవితానికి అటువంటి సేవా విధానానికి సమర్థ ఘనత మీకే సమర్పించుకుంటున్న ప్రభావం ఇంత కూడా గొప్పతనం లేదు మీరెంతో శ్రేష్ఠులు ప్రభావ మిమ్మల్ని ప్రేమించే వారికి వీటిని అన్నిటి చూపిస్తున్నారు ద సీక్రెట్స్ ఆఫ్ ద లాడ్ బిలాంగ్స్ టు హిస్ బిలబర్ అనర్ కాబట్టి నేను బైబిల్ని ప్రతి సీక్రెట్ ని మిమ్మల్ని ప్రేమించే వారికి మీరు చూపిస్తారు కాబట్టి అట్లాంటి ప్రేమలు మేమందరం ముందుకు పోవాలా గురించి మేము కలిసి అని ప్రార్థిస్తాం సార్ ఒక్కొక్కరుగా మనం అందరూ ప్రార్థన చేసి వన్ బై వన్ ప్రార్థన చేస్తాం సార్ సోదరం ప్రభా పరిశుద్ధిలో గొప్ప దేవ సరశక్తి సంపూర్ణ మహోన్నత తండ్రి కృపాసత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకు స్థుతులు సోద్రమైన గొప్ప దేవ నీకు దినానికి ప్రభా మీకు నూతనమైన దినాన్ని మీరు మాకు అనుగరించిన ప్రభావ మీకు నూతనమైన కృపను ప్రభావ మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు అన్నాను ప్రభా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకు ఇస్తుతులు సోదరమైన సమస్త మహిమ ప్రభావంలో మహా తేజస్వి మహాశ్వరం నీకే కలువును కాక నా ప్రభావ వాక్యంధన ప్రభావ మీరు మాతో మాట్లాడిన నా దేవా ఇస్త ప్రభా నా తండ్రినికి వర్ణాలు ఇస్తే మీరు ఒక్కసారి బలుగుతారు రెండు సార్లు బలుతారు కానీ అది మనుషులు కనిపెట్టరు నా ప్రభావ శారీరకంగా జీవించే వాళ్ళు అది కనిపెట్టరు వాటి మేము కనిపెట్టాలంటే ప్రభావ మేము ఆత్మలో జీవించాల ప్రభావ ఆత్మస్వరూపులుగా మేము తయారు కావాల ప్రభావ అలాంటి జ్ఞానాన్ని అలాంటి ఆత్మీయ నడిపికు అనుగరించండి మీ పర్లోకొక దర్శనాలు మీ పర్లోకొక కళలు మాకు అనుగ్రహించిన ప్రభా నా తన మీ కళలు కాని నా దేవ నా ప్రభావ మేము ఏ రీతిగా ప్రభావ మనుషులకు ప్రభా ఇక సత్యాన్ని ఇంటర్ఫిట్ చేయాల ప్రభావ మాకు ఆ జ్ఞానం మనుషులకు ఓ ప్రభ యుక్తమైనది ఏదో నరులకు యుక్తమైనది ఏదో అది వారు తెలియజేటకు వేలకేళ్ల దూతలలో గను లేని ఒక్కరూ లేడు అని చెప్పి మీరు అన్నారు ప్రభా యోగ గ్రంథంలో ప్రభా ఇరవై మూడవ వచ్చిన ప్రభా నా దేవ ఆ రీతిగా ఉంటే మధ్యవర్తి ఉండనే వారి గూతికి పోకుని వారి ప్రాణాన్ని దేవుడు తప్పిస్తాడు వారు కరుణ చూపే వాక్యం చెప్తున్నారు ప్రభా ఆయన ఈసు ప్రభ అలాంటి వేలకీళ్ళ దూతల్లో ఒక ఒక్కరమే కావాలని మీరు అన్నారు ప్రభా ఆ ఒక్కరు మేమందరం కావాలి ప్రభా నా దేవ మీరు సహాయపడిన ప్రభ అలాంటి స్థితికి మమ్మల్ని ఎదిగింపజేమని ప్రార్థ్యం క్రైస్తవ సంఘం అంతా శ్రమలు కూడా కొట్టుకొని పోతున్న ప్రభావ కృంగిపోతుంది జీవితం ప్రభా ఆయన బిడ్డల పట్ల మీ కనికరిని చూపించే ప్రభావ మీరు లేవనెత్తమని ప్రాదిష్టమైన ఆయన ఇక సత్యం వాళ్ళు నా ప్రభా ప్రతి ఆకర్షించుకున్న ప్రభావ ఇచ్చిన హీలింగ్ గిఫ్ట్స్ మీ మహిమార్థం మేము వాడుకోవాలా ప్రభా భాషల వరం మేము వాడుకోవాలి మాకు ఇచ్చిన మీరు భాషల వరం ప్రభా అయినా ఇసు ప్రభా అది మేము వాడుకోవాలని నేను మహిమపరచాలా ప్రతి వారం ప్రభావ మీరు మాకు అనుగరించారు వరం ఇచ్చినారు ఇవి ఇచ్చిన వరం మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వందాలు స్వస్థత వరం మాకు ఇచ్చిన నీకు వందాలు ప్రభావ ఈ యొక్క వరాల ప్రభావం మహిమే వాడుకోవాలి ప్రభావ వాటిని ప్రభావం నా తన సత్యను మేము ప్రభావ అర్థం చేసుకుని మనుషులకు కొరకు వాటిని మేము చెప్పాలా ప్రభావ చేయాల ప్రభావ ఆయన అలాంటి సేవకులుగా మమ్మల్ అందరూ తయారుజీవ ఇష్టమైన యుగ సమాప్తి చివరి అంచులు మేము ఉంటుండేగా ప్రభావ నా ఇసు ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతునే ప్రభావ నోవార్ దీని ఏ రీతిగా ఉంటేవో మనుషులకు మధ్య వాళ్ళందరూ ప్రభావ తన ఇసు ప్రభా జలప్రలవంత వచ్చే వరకు ప్రభులందరూ తిరిగక ప్రభావ పొట్టుకొని పోయినారు ప్రభావ అలాగనే మనుషులు కుమార్ ఆక రెండు ఉన్నారు ప్రభావ నా దేవా ఇసు ప్రభావ మత ఇరవై నాలుగు అదే మా విషయాలు చూపించినారు ప్రభావ నా దేవా ఇసు ప్రభా తీ అందాల ప్రభావం ప్రతి క్షణం మేము జాగ్రత్తగా ఒక ప్రవేశాలు మీరు ధ్యానించాలా వాటి మేము మా జీవితాల వాటిని అవలంబించుకోవాలా జాగ్రత్తగా ప్రభావ మనుషులకు మేము ప్రకటించాలా ఇంటర్ఫిట్ చేయాలా ప్రభావ ఒక మెసేంజర్ లాగా మేము ఉండాలా ప్రభావ ఒక లీడర్ లాగా మేము ఉండాలా ప్రభావ ఈ సత్యాన్ని మీరు చూపించాలా మనుషులకు ప్రభావ ఏసవ ప్రభ ద్వారా ప్రభ క ఐగిపి దేశాంతా మీరు కాపాడనారు ప్రభా ఓ ప్రభు మా ద్వారా ప్రభా ఏసభ మీకు నీడ వాడు ప్రభా మీరే నిజస్వరూపం ప్రభా మీకు నిజస్వరూపంలోకి మమ్మల్ని నడిపించినందుకు అన్నారు ఈ సత్యం మీరు మాకు బయలుపరిచినందుకని అన్నారు ప్రభా వాళ్ళు ఏ గొప్పతనం లేదు ప్రభా మేం కేవలం ప్రభ తండ్రి ఇసు దీనికి పనికిరని వాళ్ళం అయినా కానీ ప్రభ మీ కృప మేడలు ఈ లోకంలో ప్రభా పనికిరని వాళ్ళు మమ్మల్ని ప్రభా మీరు ఏర్పరచుకున్నారు ప్రభా తండ్రి మీరు మహాకృపను బట్టి నీకు వందాలేసయ్యా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినారు ప్రభావ నీకు వందాలేసయ్యా నా దేవా మీ ప్రేమ మేము ఎప్పుడు కూడా మేము మర్చిపోవడానికి వీలేదు ప్రభావ ప్రతి దశలో ప్రభావ ఆ కలువ దశలో చూపిన ప్రేమను మనుషులకు మేము చూపించాలా ప్రభా ఆ ప్రేమతో మేము నడిపించాలా ప్రభావ శాశ్వత కాలం వరకు ఉండేది ప్రేమనే ప్రభావ ఆ ప్రేమ కలిగి ఉండాలా ప్రభావ అంతవరకు సహించి వాడే వాక్యం చెప్తుంది ఇక భయంకరమైన శ్రమల కాలం మేము చూస్తున్నాం త్వరలో కాబట్టి మేము మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభా ఏని విషయాలు కానీ మేము అభ్యంతరం పడుకున్న ప్రభావ ఓ ప్రభా అయినా ఇస్తే ప్రభావ మీకు ఇచ్చిన ఇక సత్యాన్ని ప్రభావ ఇక సాక్షి అని మేము కాపాడుకోవాలా అన్నీ మీద మీ కొరకు సాక్షిగా మేము నిలబడాలా ప్రభావ శ్రమల కాలంలో ప్రభావ మీరు మమ్మల్ని ఇంతవరకు మీరు కాపాడాలంటే ఒక ప్రణాళిక ఉంది ప్రభావ మా అందరి ద్వారా కాబట్టి ఆ ప్రణాళిక కొరకు మీరు సిద్ధపడాల మీరు కనిపెట్టుకోవాలా ప్రార్థనలో కళల రూపకంగా దర్శనవృత్తుగా మేము కనిపెట్టుకోవాలా ప్రభావ ఖచ్చితంగా మీరు మాకు బయలుపరిస్తారు ప్రభావ ఎన్నో విషయాలు మీరు బయలుపరిచినారు ప్రభావ నేను తగినట్లు జీవించి ముందుకు పోవాలా ప్రతి ఒక్కరికి కళలు కానీ యోగ్యత అని గురించి ఆయన ప్రతి ఒక్కరికి దర్శనాన్ని గురించి అండి మరి విశేషంగా భాషల వరం ప్రవచనం వివేచన వరం దయచేది స్వస్థత వరం ఎందుకంటే భయంకర రోగాలు మనుషులు పట్టబోతున్నాయి ప్రభా పీడింపబడుతున్నారు ప్రభావ అలాంటి ప్రాంతంలో దగ్గర వెళ్ళి ప్రభావం ప్రార్థనలు వాళ్ళు స్వస్థత పొందాలి ప్రభావ మీరు అన్నారు ప్రభావ చనిపోయిన వారు లేపన రోగులను స్వస్థపరిచిరన్నారు గుడ్డి వాళ్ళు లేపమన్నారు ప్రభా నా నామలు మీరు మీకు అధికారం ఇచ్చినారు ప్రభా శత్రు అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు దాన్ని బట్టి నీకు అన్నా ప్ర మేము పొందుకున్నాం ప్రభావ అన్ని పొంది ఉన్న అన్ని పొంది ఉన్నవారిని ప్రార్థించమన్నారు అన్ని మేము పొందుకున్నాం ప్రభా మీ మాకు ఇచ్చిన నీకు అన్నాళ్ళు అది విశ్వాసంగా క్రియరూపకంగా మేము దాన్ని అమలు పరుచుకోవాలా మీ మహిమార్థమై మేము జీవించాలా ప్రభా అన్ని ఎదుట ప్రభా మీ మహిమ కొరకు మేము జీవించాలా మీ మహిమని మేము చూపించాలా మనుషులకి ఏసుక్రీస్తు నామం ప్రభావ ఆ నామంలోని రక్షణ సర్వజన్మలకు సర్వ సృష్టికి స్వార్త ప్రకటించాలా మీ దైవత్వం గురించి ప్రభావ మీరే సజీవులైన దేవుడని సృష్టికర్తని మేము చూపించాలా ఆయన ప్రభా అలాంటి స్థితికి మమ్మల్ని ఎదిగింప చేయండి అలాంటి సేవ కొరకు మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు నీకు అన్నాను ప్రభావ మేము అరీతిగా తయారు కావాలా ప్రభా ఈ లోక అతీతమైన విషయాల్లో కొట్టుకొని పోకుండా ఈ లోకాన్ని మేము అంటుకొని జీవించుకున్న ప్రభావ ప్రతి పరలోక వాసులలాగా పైన వాటి కోసమే వెతకాల ప్రభావ భూ సంబంధ వాటి మేము అది మాకు దూరం అవును కాక అయినా ఆత్మీయ సంబంధ వెతకాలా కనిపెట్టాలా ప్రభా అయినా అలాంటి బిడ్డలకు తయారు చేయండి రూపులోని ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ కుటుంబాలను దీవించి ఆశీర్దించండి ప్రభావ నూతనంగా మీరు అభిషేకించండి ప్రవ్వ ప్రతి సంఘాన్ని సర్వసత్వం నడిపించి అబద్ధ బోధ నుంచి మతపరమైన జీవితం నుంచి నడిపించండి లోకం గందరగోళం ఉంది గలిబిలిగి ఉంది ప్రవ్వ క్రైస్తవ సంఘం గలిబిలు ఉంది అబద్ధ బోధలతో తేలిపోయింది ప్రవ్వ మీ మార్గం నుంచి తొలిగిపోయింది ప్రవ్వ తిరిగి ప్రవ్వ ఆ మార్గంలోకి మీరు తీసుకొని రావాలా అది పర్లోక రాజ్యం బలవంతుల చేతిలో పట్టబడేందు ప్రభావ ఆ బలవంతుల చేతి నుంచి మేము గుంజుకొని బయటికి తీసుకొని రావాలా ప్రభావ కాబట్టి మేము ఎంతో బలవంతులుగా తయారు కావాలా ప్రభావా కాబట్టి మేము మేము బలహీనమే కానీ కానీ ప్రభావ మీ అందరూ మేము బలవంతులుగా తయారు కావాలా ప్రభావ కానీ బిడలుగా మమ్మల్ని తయారు మీకు పరిశుదాత్మా అభిషేకం మాకు అనుగ్రహించండి పరిశుధాత్మా లేకుంటే ప్రభావ శత్రు మీద విజయం పొందలేం ప్రభావ ఎందుకంటే ఆత్మ వాళ్ళని కాడుగు మాకు ఎంతో అవసరం పరిశుధాత్మ మీదకి వచ్చి మేము శక్తిని అంది ప్రభావ ఏదయ్య భూరిగంతలంతా సమర దేశం అంతటి బూదిగంతంలోకి సాక్షులు ఉంటున్నారు కాబట్టి ప్రభ్వా సాక్షులుగా మేము జీవించాలా ప్రభావ మా తండ్రి నీకు వందానికి మీకు మాకు ఏ విషయాలు మాకు బయలుపరిచినా ప్రతి ఒక్క విషయాన్ని ప్రభావ మేము మనుషులకు పంచుకోవాలా తండ్రి వాళ్ళు వాళ్ళు మేము ఇంటర్ఫిట్ చేయాలా ప్రభు మీతో మీరు నడిపించాలా అలాంటి బిడలుగా మమ్మల్ని అందరం తాగేసి ప్రతి ఒక్క బిడ్డలు నూతనంగా మీరు కొరకు మేము కనిపెట్టుకోవాలి ప్రభావ ఓ ప్రభావ నీకు వందాలి ప్రభావ ఆ ప్రార్థనలో మేము కనిపెట్టుకోవాలా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలా ప్రవ్వ మేము చేయలేకపోతున్న వారి ఇది మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం మీ కనికరి చూపించిన మీ కృప చూపించి అయినా ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలా ప్రభావ ఎన్ని పనులు ఉన్నాయి కానీ ప్రభ వాటిని ఛేదించుకో ముందుకు సహాయపడండి మీరే మాకు సహాయకులు అయినా మార్గం చూపించి నడిపించండి మా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం మరి విశేషంగా ప్రవ ఒక ట్రైబర్ ప్రాంత ఏరియాలో ప్రభావ ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలోనే ప్రవ ఆ బిడ్డలందరూ ప్రవ్వా ఆ బిడ్డలందరూ ప్రవ మీ సత్యంలో కూర్చో మీరు సహాయపడమని ప్రార్థిస్తాం అయినా నాది వాళ్ళ ప్రాంతాలకు వెళ్తుండగా ప్రభావ మీరేమో నడిపించిన ప్రభావ అక్కడ పనిచేస్తున్నత చీకటి దూరాత్మ అంధకార శక్తుల ప్రతి డిమెన్స్ ఏసిన గర్దిస్తున్నాం ఆ ప్రాంతాన్ని విచ్చిపెట్టుకోమని ఆగ్లాభిస్తున్నా ఏ స్వీకరిస్తున్నాము ప్రభావ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే మేము ప్రభా స్వార్థ పరిచయం చేసినాం ప్రభావ ప్రాంతాలకు మీరు ఆశీర్దించమని ప్రార్థిస్తాం దర్శించాను ప్రభావ మీరు మాట్లాడను ప్రభ వాళ్ళ జీవితాలు మీరు గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ఆయన జనవరి నెల కూడా వెళ్తున్న ప్రభావ మీరే మమ్మల్ని నడిపించండి మీ చిత్తాను సార్ ఏ రీతిగా వెళ్ళాలా మీరే మాకు మార్గం చూపించండి మేము కనిపెట్టుకోవాలా ప్రభావ మీరే మాకు బయలుపచ్చి నటించండి బలపరచండి నూతన అభిషేకించి ప్రతి చోట మీకు శాస్త్రమ్మలు అందరూ నిలబెట్టుకుని మీరు ఆ కురికి మనందరూ సిద్ధపరచుకోమని రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ప్రార్థించండి ఒక్కొక్కరుగా మనోజ్ బా పరిశుద్ధుడా మహోన్నత సర్వోన్నత ఈసంద్రాలు ప్రభా జీవతండ్రి ఆయన ఈసరి ప్రభా ఈ రోజున మా జీవితంలో ఏర్పాటు చేసిన వందనాలు ప్రభా ఆయన ఈసారి ప్రభాయన వాక్యానుసారంగా జీవించే విధంగా మాకు సహాయం చేయండి ప్రభా కళలు దర్శనాలు తండ్రి వాట అవి ఎంత ఇంపార్టెన్స్ నాయన మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ఏ విధంగా మేము జీవించాలి వాక్యానుసారంగా తండ్రి ఈ రాకడ సమయంలో తండ్రి ప్రభా ఇంకా కలగబోయే శ్రమలలో తండ్రి ప్రభా ఏ విధంగా నిలవెక్కుకోవాలి ఏ విధంగా మీ దగ్గర నుంచి శక్తి పొందుకోవాలి తండ్రి నాయన ఇంకా మమ్మల్ని బలపరచమని వేడుకుని సహాయం చేయండి ప్రభా నాయన అక్కడ సమీపించి ఉండగా తండ్రి నాయన అనేకులు తండ్రి ప్రభా గారి ప్రేమ చల్లారిపోతుంది తండ్రి రక్షణను పోగొట్టుకుంటూ వస్తున్నారు ప్రభా ఆయన గారికి అవకాశం ఉన్న దాచేయండి ప్రభా బలపరచండి అటు స్థితిలో నాయన ఈ సజ నాలో గాని అయ్యమాలు గాని అట్లాంటి లోపాలుంటే సరిచేయమని భయం భక్తి కలిగి జీవించుటకు అవకాశం దిచి మనం వేడుకొని చుంటున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభాయ మేమింటో మారవలసి ఉన్నది ప్రభా నాయన రూపాంతరం చెందవలసి ఉన్నది సహాయం చేయండి ప్రభా బలపరచండి ప్రభా క్షమించమ వేడుకొని చుంటున్నాం తండ్రి ఆయన వందనాలు స్తోత్రాలు ప్రభావ మరియు నాయన అలా పరిశుద్ధి బట్టి ఎంతో మంది హతసాక్షులు తండ్రి ప్రభా ప్రపంచం మొత్తము క్రైస్తవులు మందిరాలు హత సాక్షులు ఉన్నది అని ఆయన వాక్యం ద్వారా మాట్లాడినారు ప్రభా కాబట్టి నాయనా మేము సిద్ధపడి తండ్రి ప్రభానా ఎటువంటి స్థితిపైనా సరే ప్రభా మేము ధైర్యంగా సువార్తను ప్రకటించుచు తండ్రి ప్రభావ మమ్మల్ని మేము సరిచూసుకున్నచ్చు మేము వెలుగు అనేకులను వెలిగించే వారంగా చేయండి తండ్రి ప్రభా ఎవరైతే క్రైస్తవుల్ని హింసించి దూషించి నిందించి చంపి జూలెల్లో వేస్తున్నారో అట్టి వారికి రక్షణ మారు మనస్సును దాచేయండి ప్రభా వారికి అవకాశం దయచేయండి ప్రభాయన అదే మరిగా నేను సంఘాలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం సంఘానికి ఉన్న గొప్ప శక్తిని తండ్రి ప్రభ బయలుపరిచినారు ప్రభా ఆ శక్తిని గుర్తించి తండ్రి ప్రభా బెదిరక తండ్రి ప్రభాయన మార్గంలోను నాయన ఈస పాటించు ముందు కొనసాగే సహాయం చేయమని వేడుకొని చుంటున్నాం యన మీ చేతులు కప్పదెప్పు తండ్రి యవన బిడ్డలు తండ్రి ప్రభ పాడైపోతున్నారు ప్రభా నాయన చేతులు పట్టిన చెక్క వల్ల ఉంటున్నారు ప్రభా కానీ లోపల అంతర్గతంగా భయంకరమైన పాపాలతో నిండిపోతున్నారు ప్రభావరికి రక్షణ దాచేయండి ప్రభావరికి విడుదల దాచేయండి ప్రభావ అదే మరిగా నాయన కోవిడ్ బాధితులకు మంచి ఇమ్యూనిటీ పవర్ని శక్తిని ఆరోగ్యమును రక్షణను దాయి సెకండ్ వేవ్ రాబోచుండగా తండ్రి మేము బెవిరిపోకుండా ఉండటం సాయం చేయండి తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు అదే విధంగా మరడు మెల్లెరంత చూడవరం అక్కడ వెళ్ళినప్పుడు జరిగిన సువార్తను ఆయన విన్న బిడ్డలందరికీ రక్షణ వారి మనసును కలిగి చేయండి వెళ్ళిన బిడ్డల పాదాలు ఏంటో సుందరములు అన్నారు ప్రభా ఆయన ఇంకా గొప్ప కార్యాలను చీయుటకు సహాయం చేయండి బలపరచండి ప్రభా అదే మరిగా నాయన రోజుల్లో మరొకసారి వెళ్ళన తండ్రి మీ యొక్క చిత్తానుసారమైన సువార్తను అక్కడ చెప్పటకు అక్కడ మీరు ఏర్పరచబడిన నవారు విని రక్షణ వచ్చుటకు సహాయం చేయాల్సిందిగా వేడుకొని చుంటున్నాం తండ్రి సహాయం చేయండి బలపరచండి జాషువాని మీ చేతిని కాపజెర్చున్నాం జాశువా కళ్లను బ్రెయిన్ ని కిడ్నీలను ముట్టండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా నీ బ్రదర్ మల్కం గురించి ప్రార్థిస్తున్నాం అప్పటికి తండ్రి జరిగిన యాక్సిడెంట్ తర్వాత అతను కోలుకున్న విధానం వీటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత బిద్ద అనుగ్రహించండి గత కార్యాలయం చేయమని వేడుకను అదే మరియు ఎమ్మెల్యే ఆంటీని నాన్నీవత్త సంపూర్ణ స్వస్థపరచండి ప్రభా బలపరచండి తోడుగా నిడుగా ఉండండి అదే మరిగా మా ప్రతి బ్రదర్స్ ని దేవించి బలపరచండి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయానికి వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తా మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడు అనే ఏ పరిశుద్ధనాడుకుంటున్నాము తండ్రి నూతన విషయంలో నూతన జ్ఞానం నూతన కృప మీద నడిపించండి మాతృం చేయండి సుప్రభాణీవానికివానికి నాది రాసుకోవాలా దేవ మీద సహాయం చేయండి నా జీవానికి చూతాం పట్టబడుతుంది కనుక వాళ్ళ మీద కలికరించబడి ప్రార్థం అలాగే వాళ్ళకి స్వార్థ పోవాలా అలాగే వాళ్ళ మీ సరస్వత్ కావాలి నా దీవానికి చూద్దాం త్వర రాక సమీపించింది అన్ని లేఖలు నెరవేర్చుకుంటా మీరే సహాయం చేయండి మీరు గొప్ప దేవుడు మహాకనికరించే దేవుడు కానీ సమీప దేవునికి నా దీవానికి బాధ వాళ్ళకి రక్షణ చేయమని ప్రార్థం ఆత్మలో తిరుగుని ప్రార్థించం నా దీవానికి ప్రతి సంఘాల నుంచి నేను మూలబెడుతున్నాను సుప్రదా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆత్మ తెలియని జ్ఞానం చేయండి అలాగే వాళ్ళు కనికరించమని వాళ్ళు స్వస్థపరచమని ప్రాంతం వాళ్ళకి తిరిగి వెలిగించమని ప్రార్థించం నా దీవానికి శుతం మీరు ఖ్యానం చేయండి నా దీని ప్రాంతంలో సేవ జరిగింది అక్కడ సేవ జరగాల సేవలో బలంగా వాడగలపరిచి అలాగే అనేక ఆత్మలు అక్కడ బంధం సాధించండి నా జీవానికి పొందాలి పొందాలి సుప్రభ నా దీవానికి చూతాం యశప్రభు ఇంకా వాక్యం మీద మాట్లాడాలి సుప్రభ నా దీవానికి చూతాం నీ వాక్యం మనం బలవంతుడు కావాలా మనం ఇంకా ఇక్య విషయానికి తీసి భలవంతో తీసేయండి అలాగే మనసు మీకున్న ఆసక్తి మాకు కలిగించండి నా తండ్రి ఇంటి ఆసక్తి బక్షిస్తున్న యశ్వ్రభ కలిసి భారం దొరిచండి అలాగే వాళ్ళకు ఈశ్వర్రభాన్ని ఖాళించండి అలాగే మనసు ఈశ్వ్రభాంత ప్రేమలను వాళ్ళ కుటుంబం వ్యాప్తం చేసుకోవాలని ప్రార్థించడం వాళ్ళు వాళ్ళ కుటుంబంలో నూతన విషయంలో నూతన ప్రేమ జ్ఞానం దాని ప్రతి కుటుంబం కుటుంబ ఉండాలా ప్రతి కుటుంబం పొందాలా సేవ చేయాలా నా దీవానికి సొంతం రాక సమీపించింది అలాగే ప్రార్థనలు గట్టిగా కనిపెట్టుకోవాలి ఈశ్వ్రభ ఇంకా ప్రభా అలాగే గ్రహించగల మనిషి కలిచని ఇంకా ఆత్మలో బలమంతులు తయారు చేయాలని కోటానం జరగాలి ఆటగా కాల్చి కాల్చేసి మాకు నడిపించింది ప్రింగుల పాదాలు ప్రింగు ప్రేమించి కనుకరించి మరింతల్లికలు నశించుకుండగా అదే మమ్మల్నిందుకు అరే ఐదు మధ్యలో తండ్రి మమ్మల్ని కాపాడుతుంది మేర తల చాటుల దాస్త మా మందు కుటుంబాలకు వచ్చిన విధానానికి దేవదారి ప్రేమకి నమ్మకత్వానికి కాదు కానీ ఇలా కేవలం మీకు ఆచరించుకుంటున్నాను తండ్రికే మీకు ఆచరించుకుంటున్నాను తండ్రి ఇది సేపు చాయ వంటి వాటి నిజ జీవితం ఎంత నిజమైన హత్తుకొని జీవించే జీవితం మాట్లాడుతున్నటువంటి విధానాలను గమనించే వారు వ్యాఖ్యానం కలిగించుకునే వారు సులువుగా ఈ <laughs> లో <laughs> <laughs> సాక్షన్ ష్ట మమ్మల్ని తెచ్చుకుంటాం అలా మీ నామాన్ని హెచ్చిష్టం మమ్మల్ని శ్రీ క్రీస్తు వారికి పరిశుద్ధమైన మీరు కొంచెం నామే చివరిగా ప్రార్థన చేసి పరిశుద్ధంగా మీకు బలరాలు అయినా పరిశుద్ధంగా స్తోత్రాలను అయినా ఇంతవరకు మీరు మాకు సైకి కూడా నడిపించడం మీకు ఎంతో పదరాలు తండ్రి డీటెయిల్ తో ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా జీవించాలా ఈ లోకంలో ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఏ రీతిగా మేము అనుభవించాలా మీరు చూపించిన మార్గా విధానాలను బట్టి మీకు ఎంత బాగుండాలి ప్రతిరోజు మీరు మాట్లాడుతూనే ఉన్నారు అనేకమైన విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు ఎప్పుడు కళీబిని జరగని విధానం వాటిని బట్టి మీకు ఎంత బాగుండాలి మీకు ఎంత కృతంగ్రహించే కాదు మా హృదయాల మీద జాగ్రత్తగా పరిశుభ్ర రాసుకోవాలి ప్రభుత్వం అవునైనా యమల కాలంలో వాటిని మేము జాగ్రత్తలు చేసుకోవాలా మేము కురిగిపోకుండా ధైర్యంలో వాడాలి చేపడమని ప్రార్థిస్తున్నాం చిక్కుపోతున్న వాడిని చెత్తగా నడిపించాలా మరణానికి చిక్కపడ్డ వారికి విడుదల కల్పించాలా అందువరకు మీరు మాకు ఇవన్నీ చూపిస్తున్నారనైనా ప్రపంచమంతటం దీపికల్ పరిస్థితి కాబట్టి నేను గొప్ప దైవజన్యంలో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్స్ ఏమైనా ప్రార్థిస్తున్నాం వారి వీటిని చూడగలరు అవి వాళ్ళు చూసిన వారికి పరిశుధాత్మాభిషేకం దయచేయండినైనా వ్యాక్సిన్స్ గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మనుషులు వ్యాక్సిన్స్ నిరీక్షణ అనుకుంటున్నారు కానీ ప్రభావిరు నిరీక్షణ ఎవ్వరు గ్రహించలేరు క్రైస్తవులు కూడా వ్యాక్సిన్స్ కోరుకుంటున్నారు కానీ మిమ్మల్ని కోరుకుంటున్నారు ప్రాబ మీరే అసలైన కాకుదల మీరే మీ కొండ కోట మా దాగు చోటు మీరే అన్ని తెలవలేని చేతిలో ఉంటున్నారు ప్రభావేం వింటున్నారు పాటలు పాడుతున్నారు కానీ మిమ్మల్ని స్వీకరించలేని స్థితిలో ఆ రీతిగా అటువంటి సంపూర్ణమైన జీవితం వారికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం గత సాక్షుల కాలంలో మేము ఉంటున్నాం సిక్స్త్ ఇయర్ నుంచి మీరు మాకు చూపిస్తున్నారు వీటన్నిటిని హెల్త్గా జాగ్రత్తగా జీవించాల మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మేము నేను కానీ చిక్కబడ్డ వారి గురించి మరోసారి మీరు మాత్రం మాట్లాడారు సామె తొమ్మిది వందల ఇరవై నాలుగు అధ్యయంలో చిక్కబడి చావునకు చిక్కబడ్డ వారికి వెళుతుండ్రి చావునకు చిక్కబడుతున్నట్టండి గొప్ప జనం వారికి వీటన్నిటిని మేము చూపించాలా ఓపికతో పరిగెత్తానా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నేను అవును త్రో ప్రతి సంగతులలో తను మళ్ళీ ఇవి తెలుసుకోవాలా వాళ్ళు ప్రతి సంఘం తెలుసుకోవాల ప్రతి పాస్టర్ తెలుసుకోవాలి ఏ రీతిలో ఉపశమనం కల్పించాలా మనుషులకి అందుకోరికే మేము ఈ లోకంలో ఉంటాం అనేది మీరు మాకు చూపిస్తున్నారు ఈరోజు వారి వాళ్ళకి విముక్తి కల్పించడం కోరికే వాళ్ళకి మార్గం చూపించడం కోరికే మీరు వాళ్ళు నలిపి ఇంతవరకు జీవిపజేస్తారని చూపిస్తున్నారు వీటిని గ్రహించడం మేము జాగ్రత్తగా ఓ ప్రభావం వేసుకొని ధ్యానించాలా పాటించాలా ప్రకటించాలా అటువంటి బిడెలగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ రాకరుచుకోవాలి ప్రతి పనిలో కనివిజన్ తెచ్చేసు సమాధానం నడిపి ఆ మెయిన్ మేలుగు పెట్టేస్తామన్నా రికార్డింగ్ పెట్టేస్తా రికార్డు అయిపోయింది కదా